తమస పరమర్కవర్ణో పూర్ణ సనాతనపదం పురుషోత్తమాక్యం ఎస్నిదం జగదశేషమశేషమూర్త రజ్జ్వాుజంగమవ ప్రతిభాసిం వైశ్వరో గురాత్ మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్త శ్రుతిస్మృతిపురాయ కరుణాలయ మామి భగవత్పాద శంకరక శర్రం కణేభి శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాగంసూ వ్యసేమదేవహిత స్వస్తి నంద్రో వృద్ధశ్రవాతి నోషా విశ్వేదా స్వస్తి నష్టర్చ్యో అరిష్టమి స్వస్తి నో బృహస్పతిర్దా ఓ శా దిశా ధిషాది సయ మాయా పరిమోతాత్మా శరీరమాస్థాయ కరోతి స్త్రీ అన్న పానా విచిత్ర భోగై సాగ్రతు పరితృప్తి స్వే సజీవ సుఖదుఃఖభోక్ స్వయ కల్పితీవోకే సుక్షిప్తి సకలే విలీూ సుఖ రేతి స మాయా పరిమోహితాత్మ శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై సరితృప్తి ఆత్మ నిష్క్రియ కర్తృత్వం ఆత్మక అని తెలుసుకున్నాం ఎందుకని అనంతం గనక కర్తృత్వం ఎప్పుడైతే లేదో భోక్తృత్వం కూడా లేదు అనేది మనకు అర్థమైపోయింది అనంతంగా తాను ఎప్పుడైతే ఉందో తనకు లేనిదంటూ ఒకటి లేదు గనక దుఃఖం లేదు ఉన్నది పోయేది కాదు గనక దుఃఖం లేదు ప్రత్యేకించి ఏదో వచ్చేది కూడా లేదు గనక సుఖం కూడా అధిగమించి ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఎప్పుడైతే అనంతంగా ఉందో అది ఆనంద స్వరూపంగానే ఉంది అనంతమైన దాని నుండి దేనిని వేరు చేయలేం అనంతమైనటువంటి దానిలో దేనిని కలపలేం కాబట్టి ఆత్మనేటువంటిది అనంతానంద స్వరూపం అలాంటిది ఆత్మే సయేవ ఏవ జీవహ కాబట్టి ఎవడైతే ఆత్మగా ఉన్నాడో అనంతమైనటువంటి దాంట్లో మనం వేరుగా ఉండేందుకు అవకాశం లేదు గనక ఆ అనంతమైనటువంటిది అంటూ ఉంటే దాంట్లో మనం కూడా ఇంక్లూడ్ అయ్యే ఉన్నాం కాబట్టి మనం కూడా ఆత్మే ఎప్పుడైతే ఆత్మ నేను అని తెలిసిందో ఈ కర్తృత్వం లేదు కర్తృత్వం లేదు గనక భోక్తృత్వం లేదు కాబట్టి నేను సుఖిని నేను దుఃఖిని అనడానికి కూడా అవకాశం లేదు కాని అవన్నీ ఉన్నాయి ఏవైతే ఉండడానికి అవకాశం లేవో అవన్నీ ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర కాబట్టి దీనిని బట్టి ఇదెవరు మళ్ళీ అదే ఉన్నది అదే గనక దానికన్నా వేరుగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి స ఏవా అది జీవత్వం జీవ త్వం నీవు జీవహ ఇక్కడ యాక్చువల్ త్వం ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూప కాని జీవత్వం అది త్వం నిహు జీవ అది ఇక్కడ తమాష కాబట్టి ఈ దశలో ఆత్మ అయినటువంటి నేను జీవుడిగా భావన చేస్తున్నా ఇది ఎందుకు వచ్చింది మాయా పరిమోహిత ఆత్మ అది నిన్న చూచాం మాయయా పరిమోహిత సన్ కాబట్టి ఆ మాయ చేత ఎప్పుడైతే మోహానికి గురయ్యామో ఇదంతా నిన్న చూచాం మాయా పరిమోహిత ఆత్మ శరీరమాస్థాయ చూచారా అనంతమైనటువంటి వాడు మాయకు లోబడ్డం వల్ల ఈ శరీరం నేను అనుకుంటున్నాడు అది తమాష శరీరం ఆస్థాయ కనుక శరీరం ఎప్పుడైతే అన్నాడో పరిమితం అయిపోయాడంత ఇప్పుడు అనంతమనే ప్రశ్న లేదు కాబట్టి ఈ శరీరం నేను అనుకున్నాడు గనక ఈ శరీరం ఏ విధంగా ఉంటే దాని లక్షణాలన్నీ నా ఎందు ఆపాదించబడ్డాయి అనాత్మని అహం ఇది మతి ఇతి ఇది అజ్ఞానా ప్రాప్త కాబట్టి ఏదైతే నేను కాదో అనాత్మగా ఉందో దాంట్లో అనాత్మని అహం ఇతి మతిహి నేను అనే భావన కలిగి ఉన్నా వాస్తవానికి నేను ఆత్మే గాని అనాత్మ కాదు అనాత్మని ఏదైతే దేహం ఉందో నశించిపోతూ ఉందో ఈ అనాత్మ ఇది ఇది ఆత్మ కాదు ఎందుకని దీనికి మార్పులున్నాయి వికారాలు ఉన్నాయి ఇలా నశించిపోతూ ఉంది పుట్టుకుంది చావు ఉంది ఇటువంటిది అనంతమయ్యేందుకు అవకాశం లేదు ఇటువంటి దేహం ఏదైతే ఉందో ఇది అనాత్మ అనాత్మని అహం ఇతి మతిహే ఈ దేహమే నేను అనేటువంటి భావనలో ఉన్నా శరీరం ఆస్థాయా కరోతి సర్వం ఎప్పుడైతే ఈ దేహం దగ్గరకు వచ్చేసానో ఈ దేహము నేను అని అనడం వల్ల ఇది ఎప్పుడైతే పరిమితంగా ఉందో పరిమితంగా ఉన్నటువంటి దానిలో పరిపూర్ణమైనటువంటి ఆనందం గోచరించేందుకు అవకాశం లేదు ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందం కావాలని తనకు సహజంగా అనిపిస్తుంది ఎందుకని తన స్వరూపం గనక అందుకని ఈ దేహం ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు ఏది ప్రయత్నం చేసినా ఈ ప్రపంచంలో లేని వస్తాయేమో గానీ ఉన్నది అవకాశం లేదు ఉన్నది తెలియాలి కాబట్టి కర్రోతి సర్వం సమస్తమైనటువంటి కర్మలు చేస్తున్నాడు ఏమిటవన్ని సమస్తమైన కర్మలు ఆనందం కోసం ఏమిటా ఆనందాలు భోగాలు ఏమిటా భోగాలు స్త్రీ అన్నపానాది విచిత్ర భోగైహి అందువల్ల విచిత్ర భోగాలు ఇవి కాబట్టి భోగాలుగా గోచరిస్తూ ఉంటాయి సుఖాలుగా కనిపిస్తూ ఉంటాయి మళ్లీ దుఃఖాలుగా తేలిపోతూ ఉంటాయి అందువల్ల వీటిని విచిత్ర భోగాలు అనార్సి వచ్చింది విచిత్ర భోగైహి స ఏవ జాగ్రత్ పరితృప్తి మీది దీనిని జాగ్రత్త అవస్థ అంటారు ఈ ప్రపంచంలో కర్మలు చేసి మనిషి జీవుడు తృప్తి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కనక ఇది జాగ్రత్త అవస్థ మనం ఏదైతే నిద్ర మేలుకుంటూ ఉన్నామో మళ్లీ నిద్రపోయేంత వరకు ఎక్కడైతే మనం ఉంటూ ఉన్నామో ఇది జాగ్రత్త ప్లీజ్ ఈ జాగ్రత్త ప్రపంచం తెలుస్తూ ఉంది నెంబర్ ఆ ప్రపంచం తెలుసుకోవడానికి కారణమైనటువంటి మనసు నా దగ్గర ఉంది మనసైతే తెలుసుకునేది మనసే అహం జానామి ఎలాగూ మనసు ద్వారానే అయితే మనసు ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే ఇంద్రియాలు ఉండాలి బాగా కనుక కన్ను లేకపోతే మనసు తెలుసుకోలేదు రూపాలని చెవి లేకపోతే శబ్దాలు అర్థం కావు ముక్కు లేకపోతే వాసన అర్థం కాదు చర్మం లేకపోతే స్పర్శ లేదు నాలుక లేకపోతే రుచి లేదు కనుక ఈ ఏవైతే శబ్దాది ఇంద్రియ విషయాలు ఉన్నాయో వాటిని శురోత్రాది ఇంద్రియాల ద్వారా శబ్దాది విషయాల్ని శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా నేను తెలుసుకుంటూ ఎవరు మనస్సు కనుక మనసు ముక్కు ద్వారా వెళ్లి వాసన తెలుసుకుంటూ ఉంది మనసు చెవి ద్వారా వెళ్లి శబ్దం వింటుంది మనసు కన్ను ద్వారా వెళ్లి రూపాన్ని రంగుల్ని చూస్తూ ఉంది కాబట్టి ఈ మనసు ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటూ కాబట్టి ప్రపంచం అస్థి జగత్ అస్థి ఈ ప్రపంచం ఉంది నా మనసు కూడా ఉంది ఈ మనసు ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియాలు ఉన్నాయి ఇవి జాగ్రత్త అవస్థల కనుక ప్రపంచానికి సంబంధించిన అనుభవాలు నాకున్నాయి జ్ఞాపకాలున్నాయి కేవలం ప్రపంచాన్ని చూడడమే కాదు ప్రపంచాన్ని చూడకుండా నేను కళ్ళు మూసుకున్నా కూడా నాకు ఏవో ఏవో కనపడతాయి నిన్న ఏం చూచానో మొన్న ఏం చూచానో పది సంవత్సరాల క్రితం ఏం చూశానో ఇవన్నీ కూడా కనిపించేటువంటి అవకాశాలున్నాయి ఇవన్నీ స్మృతులు ఇవన్నీ జ్ఞాపకాలు కాబట్టి జ్ఞాపకాలు కూడా నాకున్నాయి స్మృతులన్నీ కూడా నాకు ఉన్నాయి ఏది జాగ్రత్త అవస్థలు ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తున్నాం ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో ఏర్పరచుకున్నప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి ఆగమాపాయన అనిత్యాహ అది మాత్రా స్పర్శాస్తుక ఉంటే మర్చిపోక మాత్రా స్పర్శాస్తుక ఉంటే శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయనహ తాం స్థితి భారత కాబట్టి ఆగమాపాయనహ అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి ఏది స్థిరంగా ఉండదు ఈ ప్రపంచంలో కానీ మనకు కావాల్సింది స్థిరమైనటువంటి పూర్ణానందం అటువంటిది వచ్చిపోయేటువంటి వాటిలో లభ్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక తాత్కాలికంగా సుఖపడ్డట్టే ఉంటాం మళ్లీ దుఃఖపడుతూ ఉంటాం ఇదంతా ఈ ప్రపంచంలో జరిగిపోతా ఉంది దిస్ ఈస్ జాగ్రత్త ఈ అవస్థ జాగ్రత్త అవస్థ నెక్స్ట్ స్వప్నే అదే స్వప్నే సీవహ స జీవహ స జీవహేవ వాడే ఈ జాగ్రత్తలో ప్లీజ్ మనోబుద్ధుల ద్వారా ఇంద్రియాలని ఆధారం చేసుకుని సమస్తమైనటువంటి ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో జీవుడుగా అహం పశ్చామి అహం ఇదం పశ్చామి అహం ఇదం శృణోమి నేను దీన్ని చూస్తూ ఉన్నాను నేను దీనిని వింటూ ఉన్నాను అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో సయేవ జీవ ఆ స్వప్నే స్వప్నే నిద్రపోయిన తర్వాత ఎక్కడైతే స్వప్నం వస్తూ కలగంటూ ఉన్నాడో స్వప్నే సజీవ స జీవహ ఎవరైతే ఈ జాగ్రత్త ప్రపంచంలో వస్తు ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో స్వప్నే ఇన్ డ్రీం నిద్రలో నిద్రలో అంటే కలలో స్వప్ని అంటే కలలో సీవ ఆ జీవుడే సుఖ దుఃఖ భోక్త సుఖ దుఃఖ భోక్త కాబట్టి కలలో కూడా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు కలలో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు కదా ఒక కలగంటాడు కోటి రూపాయలు వచ్చినట్టుగా ఆనందపడతాడు కదా కలలో ఒక పులి ధరిమినట్టుగా వస్తుంది భయపడుతూ పరిగెత్తు ఉన్నాడు కదా కలలో ఉన్నవాళ్ళు చచ్చిపోయినట్టుగా వస్తుంది ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు కదా కనుక ఈ సుఖదుఖాలు ఏవైతే మనసు ఈ ప్రపంచంలో అనుభవిస్తూ ఉందో ఇదే సుఖదుఖాల్ని స్వప్నములో కూడా అనుభవిస్తూ ఉంది జాగ్రత్తలు అనుభవిస్తూ ఉంది స్వప్నములు అనుభవిస్తూ ఉంది స్వప్నే సజీవ సుఖదుఖ భోక్త కాకపోతే వచ్చింది ఏంటంటే ఇక్కడ ఏదో కార్యకారణాలు తెలుస్తూ ఉన్నాయి అక్కడ ఏం తెలియడం లేదు అది తమస్ ఇక్కడ ప్రపంచం ఉంది ఈ సుఖానికి కారణం తెలుస్తుంది దుఃఖానికి కారణం తెలుస్తూ ఉంది ఏదో కర్మఫలాలు పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు ప్రారంభాలు ఇవన్నీ అర్థం చేసుకుంటూ వస్తున్నాం కాని అది ఉంది స్వప్నం సమాయ కల్పిత జీవలోకే ఈ లోకం ఏదైతే ఉందో सृष्टि स्वप्न लोक मंद अृष्टरता मन अंदे मन सृष्टि यदा निद्रया उपनिष्दर्णना <laughs> सृजते ग्रहणते यदा निद्रयाबी ओर्णनाभि दृष्टा चूचित मल्हे निद्र निद्र मन तैयार चेसक स्वमया आलरे मे बढ़ परमोहितायामोहितात्म అలడీ నేను అనంతమైనటువంటి ఆత్మగా ఉండి సయవ మాయా పరిమోహిత ఆత్మ ఆల్రెడీ మాయలో బడి మాయలో నుంచి ఇంకొక మాయ మళ్ళీ అంటే అంతర్నాటకం అంతర్నాటకం నాటకంలో నాటకం సినిమాలో సినిమా తమస్ ఇప్పుడు సినిమా మనం చూస్తూ ఉంటాం ఆ సినిమాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి సినిమా పోతే మళ్ళీ చూస్తాం కాబట్టి ఆ సినిమాలో సినిమా నాటకంలో నాటకం అంతర్నాటకం ఇది కాబట్టి స్వప్ని స్వప్ని లోపల జరుగుతుంది అందువల్ల బయట నుంచి ఏ విధమైన వస్తువు లోపలికి వచ్చేందుకు అవకాశం లేదు స్వప్నే సజీవ సుఖదు భోక్త స్వమాయ కల్పిత జీవలోకే కేవలం తాను కల్పించుకున్నటువంటి ప్రపంచం అండర్స్టాండ్ అక్కడి నుంచి మళ్ళీ అటు పోవచ్చు ఇటు రావచ్చు ఇప్పుడు కలగంటూ ఉన్నాడు అనుకోండి సడన్ గా అనుకోండి ప్రబుద్ధహ అది మేల్కుంటాడు ఒకవేళ అలా గాఢ నిద్రలోకి మళ్లీ వెళ్ళిపోవచ్చు కలలో నుండి జారిపోయి గాఢ నిద్రలో పడవచ్చు లేదా కలలో నుండి మేల్కోవచ్చు బాగా అర్థం చేసుకోండి అందువల్ల ఆ గాఢ నిద్రలో గన పోయాడు అనుకోండి సుషుప్తి సుషుప్తి గాఢ నిద్ర సౌండ్ స్లీప్ సుషుప్తి కాలే సమయే సకలే విలీనే సమస్తం దాంట్లో విలీనమైపోతా ఉంది జాగ్రత్త ప్రపంచం తెలిసి రావడం లేదు స్వప్న ప్రపంచం తెలిసి రావడం లేదు సకలం ఈ రెండు కూడాను విలీనం అయిపోతూ ఉన్నాయి ఎందుకని మనసే విలీనమైపోతుంది అది తమాషా జాగ్రత్త ప్రపంచం మనసుకే తెలుస్తుంది స్వప్న ప్రపంచం మనసుకే తెలుస్తుంది జాగ్రత్త ప్రపంచాన్ని మనసు ఇంద్రియాల ద్వారా చూస్తుంది ఇంద్రియాలు లేకుండా తనలో తానే చూసుకుంటూ స్వప్నంలో ఈ మనసు ఏదైతే స్వప్నాన్ని జాగ్రత్తని తెలుసుకుంటూ ఉందో ఇదే మనసు లయించిపోయింది గనక గాఢ నిద్ర మనసు గనక పనిచేస్తూ ఉంటే ఇటు జాగ్రత్త ఉండాలి అటు స్వప్నం ఉండాలి మనసు గనక ఎక్కడైతే స్తబ్దతగా పని చేయకుండా ఆగిపోతుందో దాని వ్యాపారాలని మనో వ్యాపారాలన్నీ నిలిచిపోతాయో పనిచేయకుండా విలీనమైపోతుందో అది సుషుప్తి అది గాఢ నిద్ర సౌండ్స్లీ సుషుప్తి కాలే సుషిప్తి సమయ సకలే విలీనే సమస్తం విలీనమైపోయింది అక్కడ ఏముందండి ఏమీ తెలియడం లేదు ఇది అనుభవం సుక్షిప్తిలో ఏమీ తెలియడం లేదు అహం కిమపి నమి నాకు ఏది తెలియడం లేదు ఇది అనుభవం ప్రతి ఒక్కరి అనుభవం అదే కనుక కలగంటి లేచిన తర్వాత జ్ఞాపకం ఉంటే కల చెప్తాడు కానీ సుషుప్తిని అనుభవించిన తర్వాత గాఢ నిద్రను అనుభవించిన తర్వాత అందరికీ ఒకే రకమైనటువంటి అనుభవం ఉంది ఏమిటి నేను సుఖంగా నిద్రపోయాను అంతే అది ఎలాంటిది అహం కిమపి నా జానామి నాకేమీ తెలియలేదు అక్కడ ఆ ఏమీ తెలియకుండా ఉండడం అనేది అజ్ఞానం అది తమస్ అందువల్ల సుషుప్తి కాలే सकले वि यदि अविद्या सन् तमसाभि अज्ञा अभिभूत अविद्य अज्ञान उज्ञानू उम తెలియకుండా ఉంటే అజ్ఞానం కాబట్టి అజ్ఞానం చేత తమోభిభూత తమసా అభిభూత పరితృప్తిమేది అది అది పరితృప్తిమేది నేను సుఖంగా ఉన్నాను అనుకుంటున్నాడు అది తమష అది సుఖం కాదు అది దుఃఖం లేకుండా ఉండడం ఎందుకని ఏమీ తెలియనటువంటి స్థితి ఇది సుషుప్తి ప్లేస్ ఇది సుషుప్తి ఇది అవస్థాతరయ ప్రక్రియ దీంట్లో నేనెలా ఉన్నాననేది అర్థం సయవ మాయ ఈ రెండు కలిపి ఒకటే మాయా పరిమోహితాత్మ శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రీ అన్న పానాది విచిత్ర భోగై సరితృప్తిమేతి స్వప్నే సజీవ సుఖదు భోక్త స్వమాయ కల్పిత జీవలోకి అది స్వప్నం సుషుప్తి కాలే సకలే విలీని తమోభిభూత పరితృప్తిమేతి ఆ సుషుప్తిలో అంతా నిద్రపోతున్నాడు ఏమీ తెలియడం లేదు వాడు మళ్లీ పుడతాడు పునశ్చ ఆ తర్వాత వస్తాను మళ్ళీ అక్కడి నుంచి వేలుకుంటాడు ఎవరు మేలుకుంటున్నారో తర్వాత చూడాలి ఎందుకు మేలుకుంటున్నారో చూడాలి ఎవరు లేపుతున్నారో కూడా చూడాలి కనుక ఈ ఇంతవరకు చూసిన దాని ప్రకారం జాగ్రత్త స్వప్న సుశుద్ధి ఈ మూడు అవస్థలు మనకు తెలుస్తూ ఉన్నాయి చూడు ఇక్కడ మనసు ఉన్నంత కొన్ని అభిప్రాయాలు ఉంటున్నాయి అహం పశ్చామి అహం శృణోమి చూడండి నేను కంటున్నాను అంటే చూస్తున్నాను నేను వింటున్నాను నేను తింటున్నాను నేను కంటున్నాను నేను వింటున్నాను నేను తింటున్నాను నేను అంటున్నాను ఓకే నేను ఉంటున్నాను తమ ఈ ఐదుట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా చూడండి తమషంది ఇప్పుడే వస్తుంది It is learning by teaching. <laughs> Please. <laughs> no, no. It is very interesting now. I am very happy. In this day, I am standing. I am standing. I am standing. I am standing. I am standing. I am standing. I am standing. But I am standing. This is different. Why do you understand? నేను తింటున్నాను అన్నప్పుడు నేను అంటున్నాను కాదు నేను అంటున్నాను అన్నప్పుడు నేను కంటున్నాను కాదు నేను కంటున్నాను అన్నప్పుడు నేను వింటున్నాను కాదు కానీ ఈ అన్నింటిలో కూడా నేను ఉంటున్నాను వెరీ ఇంట్రెస్టింగ్ సరేనా కాబట్టి ఒక్కొక్క పని మనం చేస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో ఇంట్లో నేను ఒక పని చేస్తాను ఆఫీస్లో మరొక పని చేస్తాను ఇంకో చోట సినిమా హాల్లో మరొక పని చేస్తాను కానీ ఇక్కడ ఎక్కడ చేస్తూ ఉడినా కూడా ఆఫీస్లో ఏదైతే నేను చేస్తున్నానో అది ఇంట్లో చేసేటువంటి పని కాదు ఇంట్లో ఏదైతే నేను చేస్తున్నానో కాఫీ హోటల్లా చేయడం లేదనుకోండి కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి వృత్తులు ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపారాలు కదులుతూ ఉండినా మానసికంగా గానీ శారీరకంగా గానీ ఏ విధంగా జరుగుతూ ఉండినా వీటన్నింటిలో నేను మాత్రం అన్ని చోట్ల ఉన్నాను నేను ఇంట్లో ఉన్నప్పుడు నా ఇంటికి సంబంధించిన కుటుంబీకులు మాత్రమే నాతో కూడా ఉన్నాడు నేనున్నాను నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా ఆఫీస్ స్టాఫ్ అంతా నాకు కూడా ఉన్నారు కానీ మా ఇంట్లో వాళ్ళు లేరు కానీ నేను మాత్రం ఉన్నాను సినిమా హాల్లోకి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు ఓ చాలా మంది ఉన్నారు వాళ్ల మధ్యలో నేనున్నాను ఓకే కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ లేరు అక్కడున్నవాళ్ళు ఇక్కడ లేరు ఇళ్లు ఏ ప్రదేశం అయితే ఉందో ఇది ఆఫీసు కాదు ఆఫీస్ ఏదైతే ఉందో ఇది సినిమా హాల్ కాదు ప్రదేశం వేరే కాలం వేరే వ్యక్తులు వేరే నేను మాత్రం ఒకనే ఓకే జాగ్రత్త స్వప్నం కాదు జాగ్రత్త స్వప్నం కాదు మరి స్వప్నం సుషుప్తి కాదు సుషుప్తి జాగ్రత్త స్వప్నం కాదు స్వప్నం జాగ్రత్త సుషుప్తి కాదు జాగ్రత్త స్వప్న సుషుప్తి కాదు మరి అక్కడెవరు ఉండేది చూడండి మనం చూసినట్టుగా జాగ్రత్తలో ఉండే నన్ను విశ్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాను గనక పేరు కూడా ఒకటి ఉంది మొన్న చెప్పాను మీకు వైశ్వానరుడు అంటారు ఈ జీవుణ్ణి జాగ్రత్తలో ఉండేవాడిని వైశ్వానరుడు అంటారు విశ్వడు అని కూడా అంటారు విశ్వ ఎందుకని విశ్వాన్ని తెలుసుకుంటూ గనక విశ్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు కనుక మనం చెప్పాను మీకు అదే స్వప్నానికి వచ్చాడు అనుకోండి ఇక్కడైతే సూర్యుని యొక్క వెలుతుల్లో తెలుసుకుంటున్నాడు చంద్రుని యొక్క వెన్నల్లో తెలుసుకుంటూ అగ్ని ఉంటే తెలుసుకుంటున్నాడు విద్యుత్ తెలుసుకుంటున్నాడు మరి నిద్రపోయేటప్పుడు స్వప్నంలో రూపాలు కనిపిస్తున్నాయి కదా ఏ లైట్ తో చూస్తున్నాడు అక్కడ తేజస్సేమిటి స్వమాయ కల్పిత జీవలోకే తనతోనే తయారు చేసుకున్నటువంటి ప్రపంచం గనక అది ఏదో కాదు తన తేజస్సే తనలో ఉండేటువంటి తేజస్సే కనుక దానితోనే చూస్తున్నాడు గనక తైజస్హ తేజస్సుడు తేజస్సు కలిగిన వాడు సుశప్తిలో ప్రాజ్ఞనుడు ఇది చెప్పాను కాదు ఇప్పుడు విశ్వడెవరు తమస్ విశ్వడు ఎవరు విశ్వాన్ని నా వరకే మాట్లాడుతున్నాను అంటే మీ వరకు మాట్లాడుతున్నాను అర్థం మీరు హిల్చుకుంటున్న నేను ఎక్కడ అహం అంటున్నాను అక్కడ తొమ్మ అర్థం ఎక్కడ తొమ్మ అంటున్నాను అక్కడ అహమని అర్థం ఎందుకంటే ఏదైతే అహమ్మ నేను మాట్లాడుతున్నాను మీ దగ్గరకు వస్తే త్వమ్గా మారుతోంది అక్కడికి పోతే తత్తుగా మారుతుంది అంతే ఇంకేళ్లేదు ప్లీజ్ కనుక విశ్వడు ఉన్నాడు అనుకోండి వైశ్వానరుడు నేనే జీవుడు ప్రపంచాన్ని తెలుసుకునేవాడు జాగ్రత్తలో అయ్యా విశ్వడెవరు నేనే కదా బాగా అర్థం చేశాడు ఇవి చాలా క్రిటికల్ చిన్న పదాలు కదా బాగా అర్థమైనట్టుంటాయి ఎంత బాగా అర్థమైతే తెలుసా ఏం అర్థం కాకుండా బాగుంది దాని పేరు వేదాంతం జాగ్రత్తగా వినాలి అందుకనే యువర్ అటెన్షన్ ప్లీజ్ ఇప్పుడు చూడండి విశ్వడెవరు నేనే కదా విశ్వాన్ని తెలుసుకునేవాడిని ఓకే నేను స్వప్నానికి వెళ్ళాను అనుకోండి తేజస్సుడు కదా నేను తైజస్సు ఎవరు నేనే కదా సుషిప్తిలో మనసు లేదు కనుక విశ్వ తేజస్సు లేరు అక్కడ ప్రాజ్ఞుడిగా నేను తెలుస్తున్నా ఆ ప్రాజ్ఞనుడెవరు నేనే విశ్వడు నేనే తైజస్సుడు నేనే జ్ఞుడు నేనే జాగ్రత్త అవస్థలో తెలుసుకునేవాడిని నేనే స్వప్నావస్థలో తెలుసుకునేవాడిని నేనే సుషుప్తి అవస్థలో ఏమీ తెలియడం లేదు అనేది తెలుసుకునేవాడిని నేనే ఓకే డిఫరెన్స్ చూడండి విశ్వడు నేనే కానీ నేను విశ్వడు కాడు ఇది బ్యూటీ బ్యూటీ అంతా ఇక్కడే ఇది అవస్థాత్రయం ఇప్పుడు విశ్వడు నేనే నేను విశ్వడిని కాదు ఓకే ఊరికే కన్ఫ్యూజ్ చెయ్యబాకండి స్వామీజీ ఇది అది అయినప్పుడు అది అన్నా నేనే నేను విశ్వడు కాదు సార్ ఎందుకని నేను విశ్వడు అని అన్నానంటే నేను తైజస్సుడు కాదని అర్థం నేను తైజస్సుడు అని అన్నానా నేను ప్రాద్రుడు విశ్వడు కాదని అర్థం విశ్వడు నేనే మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు మీకు అర్థం కాలేదని నాకు అర్థం అవుతుంది కానీ కానీ మీకు అర్థం అంతే ఇంకేం లేదు విశ్వడు నేనే కాని నేను విశ్వుడు కాడు ఎందుకని నేను విశ్వడ్ని అన్నానంటే నేను విశ్వడైగా తైజసుడు కాదని అర్థం కాబట్టి విశ్వడు నేనే గాని నేను విశ్వడు కాదు తైజస్సుడు నేనే గాని నేను తైజసుడు కాను ప్రాజ్ఞుడు నేనే గాని నేను ప్రాజ్ఞుడు కాను ఇది అర్థమైంది కొండ మట్టి కాని మట్టి కొండ కాదు కుండ లేకపోతే అసలు విషయం జరగదు అర్థమైంది కదా ఇప్పుడు కుండేంటి మట్టే కానీ మట్టిని తీసుకుని వచ్చి ఏంటంటే కుండ అంటాడా కాబట్టి కుండ ఎప్పుడైతే మట్టి అయిందో కుజ కూడా మట్టే బాన కూడా మట్టే కానీ మట్టి పాత్రం కుండ కాదు బాన కాదు కుర్చీ కాదు ఇంకోటి కాదు ప్లీజ్ మట్టి పాత్రలు అనేకం ఉండొచ్చు ఆ మట్టి పాత్ర ఏ ఒక్కదాన్ని బట్టి చూచినా మట్టికన్నా వేరు కాదు కనుక అదే అదే పురత్రయ కీలక ఇప్పుడు వస్తాం బ్యూటిఫుల్ అవస్థత్రయ ప్రక్రియ కాబట్టి అదేమో ఇదే కాని ఇది మాత్రం అది కాదు ఇది అది అని గనుకన్నామంటే మట్టి కుండ అంటే మట్టి బాణ కాదు అని అర్థం మట్టి కూజా కాదు అని అర్థం నో మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టే గనక అనంతమైనటువంటి ఆత్మ అంతటా ఉండేటప్పుడు ఏ ఒక్కటి నువ్వు తీసుకున్నా ఇది మాత్రం అదే కాని అది మాత్రం ఇది కాదు బిఈ నాట్ బి కూడా పోవచ్చు బిఇజ్ ఏ ఇస్ నాట్ బి ఎందుకో తెలుస శరీరం ఆస్థాయా అందుకంటున్నా ఇది అసలు జీవత్వం అనేది ఒక పాత్ర అది అసలు నేను అనంతమైనటువంటి ఆత్మని ఎప్పుడైతే మాయా పరిమోహితాత్మ అహం జీవహ కాబట్టి మాయ చేత పరిమోహితుణ్ణి అయినప్పుడు లోబడ్డప్పుడే నేను జీవుణ్ణి కాని లేకపోతే అనంతమైనటువంటి బ్రహ్మం కాబట్టిక్కడ ఓ పాత్ర వేస్తూ ఉన్నా ఎట్లాగో తెలుసా బీజ్ నాట్ బి ఎట్లా స్వామి ఎట్లా నాటకం జరుగుతా ఉంది కప్టన్ రైస్ అయింది ఒక యాక్ట్ చేస్తా ఉన్నాడు బాబు ఇదే ధర్మంజై బాబు కళ్ళు లేనివాడిని బాబు బ్యూటిఫుల్గా ఉంది వాయిస్ వాడిని చూచినప్పుడు అరే బెగ్గరగా ఎంత బాగా యాక్ట్ చేస్తాడండి ఈ బెగ్గరెవరండి వేసింది అది అది ఆ బ్రగ బెగ్గరండి ప్రకాశరావు గారండి ఎవరు ఆయన ఒక ఉంటాడు ఆ నటుడు ఆ ప్రకాశరావు గారు ఈ బెగ్గర క్యారెక్టర్ వేశాడు సరేనా ఆ యాక్టర్ వేరే ఈరోజు బెగ్గర వేశాడు రేపు భీష్ముడేస్తాడు అర్థమవుతుందే సో బెగ్గర వేసినా భీష్ముడేసిన ఈ బి ఎవరైతే ఉన్నాడో బెగ్గర ఆర్ భీష్మ ఎవడు వీడు ఏ యాక్టర్ అవునా కాదా బెగ్గరెవరు నటుడు ఇక్కడ యాక్ట్ చేస్తా ఉన్నాడు బట్ నిజంగా బెగ్గర కాదు ఓ వెనకపోయి చూస్తే జూబ్రీ హిల్స్ లో చాలా ఉంది వ్యవహారం అర్థమవుతుంది ఇక్కడ మనకు బెగ్గరగా కనపడతా ఉన్నాడు ఇది నటన పాత్ర వాస్తవానికి ఈ బెగ్గరెవరో తెలుసా యాక్టర్ బెగ్గరెవరు యాక్టర్ కాబట్టి బెగ్గర్ ఈజ్ ఏ యాక్టర్ ఏ ఈజ్ నాట్ బి యాక్టర్ ఈజ్ నాట్ ఏ బెగ్గర్ ఓకే ఇప్పుడు మనం ఆయన మీరు ఏం బాగా యాక్ట్ చేసేస్తారు బెగ్గర్ క్యారెక్టర్ అంటే బ్రహ్మాండంగా ఉంటుంది రేపు ఎక్కడైనా మనకు గనపడ్డాడు అనుకోండి అప్పుడు ఏ బెగ్గర్ అని అంటే ఎట్లుంటుంది కార్లో పోతుంటాయి కాబట్టివరో కాదు యాక్టరే కానీ యాక్టర్ మాత్రం దగ్గర కాదు బి ఈజ్ ఏ ఏజ్ నాట్ బి ఓకే కాబట్టి జాగ్రత్తలో ఉన్నది నేనే స్వప్నంలో ఉన్నది నేనే సుషిప్తిలో ఉన్నది నేనే నేను జాగ్రత్తలో ఉన్నవాడిని కాదు సుషిప్తిలో ఉన్నవాడిని కాదు స్వప్నంలో ఉన్నవాడిని కాదు వీటన్నిటిని ప్రకాశింపజేస్తూ వీటికి అతీతంగా ఉండేవాడిని వీటికి అతీతంగా ఉండేవాడిని వీటి అన్నింటినీ తెలుసుకున్న యో విజానాతి సకలం యహ సకలం విజానాతి యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తి ఓ ఈ జాగ్రత్తని స్వప్నాన్ని సుషుప్తిని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో నేను కాబట్టి జాగ్రత్త ప్రపంచంలో తెలుసుకునేటప్పుడు విశ్వాని అన్న విశ్వడు అన్న అక్కడి నుంచి నేను విడిపడి లోపలికి వచ్చినప్పుడు స్వప్నే సజీవ సుఖ భోక్త స్వమాయ కల్పిత జీవలోకే కాబట్టి స్వప్నం ఏదైతే అనుభవిస్తూ ఇదంతా కేవలం నా మాయ నేను తయారు చేసుకున్నదే అక్కడ సుఖం వచ్చినా బయట నుంచి రావడం లేదు దుఃఖం వచ్చినా బయట నుంచి రావడం లేదు ఏదో రాదు ఎక్కడో లేదు ఏదో రాదు ఎక్కడో వేదనలో ఏదో రాదు ఎక్కడో లేదు సంద్రములోనే సుడి లేచింది సంద్రములోనే సుడిలేచింది అంతా నీలోనే మనసా చూడు ఇదే నీ లోకం మనసాఓ మనసానా మనసా చూడు ఇదే నీ లోకం తయారు చేసుకున్న లోకమే మనసా ఇంకేం లేదు నువ్వు తయారు చేసుకుంది అంతా నీలోనే ఉంది స్వమాయకల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీనే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జాగ్రత్త ఏదైతే ఉందో నేను లేకుండా జాగ్రత్త ఉండదు ఎందుకని నేను చైతన్యం గనక నేను శరీరం స్స్తాయా ఈ దేహంలో నేను ఉన్నాను అందుకని ఈ దేహంలో ఈ దేహం నడుస్తూ కర్వతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర కర్వతి సర్వం సర్వం కరోతి సపోజ్ నేను లేననుకోండి ఇక్కడ ఇదే శవం అతి తమాష జాగ్రత్తలో నేను గనక లేకపోతే ఇది శవం బందే కనుక జాగ్రత్త ఉండేటప్పుడు నేనున్నాను ఇది దేహం నడుస్తుంది అందువల్ల స్వప్నంలో కూడాను నేను ఉంటేనే స్వప్నం స్వప్నాన్ని ప్రకాశింపజేసేది నేని కనుక సుషుప్తిలో అహం కిమపి నా జానామి సుఖేనమయా నిద్రానుభూయాత్ నేను హాయిగా నిద్రపోయాను నాకు ఏమీ తెలియడం లేదు అని ఏదైతే చెబుతూ ఉన్నాడో మేల్కున్న తర్వాత ఏది తెలియడం లేదు అంటే ఆ అజ్ఞానాన్ని ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో అది నేనే ఏమీ లేదన్నప్పుడు నువ్వు లేవా అక్కడ బౌద్ధ మతం ఇక్కడికే వచ్చాగింది అర్థమవుతుంది సర్వం శూన్యం శూన్యం అనడానికి కారణం అదే శూన్యం ఇక్కడు ఇంకెక్కడుంది శూన్యం తర్వాత ఏది ఉందో అర్థమైతే అది శూన్యం కాదు పూర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం అండర్స్టాండ్ కనుక బౌద్ధమతం శూన్యం శూన్యం శూన్యం అని ఏదైతే అది సుక్షుప్తే ఇంకేమి లేదు సుక్షిప్తే ఇక్కడ శూన్యం ఉండేది ఎందుకంటే ఏమీ తెలియడం లేదు కనుక శూన్యం అని ఎందుకు ఉందో శూన్యం ఉన్న చోట కూడాను పూర్ణం ఉంది అండర్స్టాండ్ ది పాయింట్ కానీ ఆ పూర్ణం ప్రకాశింపజేయడానికి రెండో వస్తువు లేదు అక్కడ కారణం మనసు లేదు మనసు విలీనమైపోయింది వచ్చిన బాధ ఇప్పుడు ఏ పూర్ణమైతే ఉందో దానితోనే ఆ జ్ఞానంతోనే అనంతమైంది ఏదైతే ఉందో ఆ పూర్ణాత్మ వలనే ఈ ప్రపంచం తెలుసుకుంటూ నేను కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచం మనసు సంపూర్ణంగా విలీనమైపోయిందో ఆ పూర్ణాత్మ ప్రకాశింపజేయడానికి మనసు లేదు గనక లేనట్టుగా కనిపిస్తా ఉంది కానీ అలా లేదు అని తెలుసుకోవడానికి దేన్ని బట్టి చెప్తున్నావు ఇప్పుడు లోపల ఉన్నావు ఎవరండి హలో తలుపు తిండి సార్ ఎవరండి ఎవరు లేరన్నాడు అనుకోండి లోపల నుంచి దాని అర్థం ఏంటి ఎవరు లేరండి ఎవరు లేరండి అని వాడు ఉన్నాడు వాడికి బయట ఇష్టం లేకపోతే అది విషయం ఎప్పుడైతే ఎవరు లేడని అన్నాడో ఎవరు లేడు అనే వాడు ఉంటాడు అక్కడ అక్కడ కాలు తారింది ఆ తర్వాత పప్పుల పడిందో నిప్పుల పడింది నా తెలియదు గారి సుషుప్తి దగ్గర ఆగింది శూన్యం శూన్యం తమాషా ఏంటంటే ఇప్పుడు నైట్ టైం అయినా సరే ప్లీజ్ ఇప్పుడు ఉదాహరణకి నైట్ టైమ్ అంతా చీకటిగా ఉంది మనం టార్చ్ లైట్ వేసుకుంటాం బారు ఇలా వేశాననుకోండి నాకు స్వామి కనపడతాడు అలా వేశాను అనుకోండి మీరు కనపడతారు ఇటు వేశాననుకోండి అది ఆ మొక్క కనపడుతుంది సరేనా ఇటు వేశాననుకోండి మైక్ కనపడుతుంది ఓకే ఇటు వేస్తే ఆచ్ఛాదనం కనపడుతుంది కొద్ది దిగొచ్చి గనక ఆకాశం లేశాను అనుకో అప్పుడేం కనపడుతుంది చెప్పండి చెప్పనా లైట్ వెలుగుతున్నట్టు కూడా నీకు తెలియదు అత్యుత్తమార్షన్ అసలు లైట్ వెలుగుతుందని ఎప్పుడు తెలుస్తుంది అంటే దీనికి దృశ్యం ఒకటి ఉన్నప్పుడే ఇలా వేసినప్పుడు అది కనపడుతూ ఉంది కనుక లైట్ వెలుగుతూ ఉందని ఎప్పుడైతే ఇట్లా ఆకాశంలో ఆకాశంలో అది ప్రకాశింప చేయడానికి ఏది అందడం లేదు గనక ఆకాశం అనంతం గనక సూక్ష్మరూపంలో ఉంది గనక లైట్ ఏమో పడుతూ ఉంది కానీ నాకు ఉన్నట్టు తెలియడం లేదు ఇట్లన్నాననుకోండి అసలు ఏది కనపడదు చీకట్లో అది వేరే విషయం లైట్ కూడా కనపడడం లేదు ఉన్నట్టుగా అసలు వెలుగుతున్నట్టుగా కూడా తెలియడం లేదు ఎందుకో తెలుసా ప్రకాశింపబడేటువంటిది మరొకటి లేకపోవడం వల్ల అంతేగాని తను ప్రకాశించకుండా ఉండడం లేదు పాయింట్ తను ప్రకాశిస్తూనే ఉంది కానీ మరొకటి ప్రకాశింపబడేది లేదు గనక తాను ఒక్కటే ఉండడం వల్ల ప్రకాశింపబడుతూ ఉన్నట్లుగా తెలియడం లేదు తెలియడం లేదు గనక దాని శూన్యం అన్నారు అది వచ్చిన బాధ ఆ శూన్యం ఏదైతే నువ్వు చెప్తున్నావో శంకరాచార్య అదే ఒకే పాయింట్ శూన్యమా అంటే ఏమిటి అన్నాడు బుద్ధ బౌద్ధమతాను ఒకే ఒక క్వశ్చన్ శూన్యమంటే ఏమిటి లేదు ఏమి లేదు అన్నారు బౌద్ధులు ఆచార్యులు సరే ఏమి లేదు కదా ఇది చెప్పేది ఎవరు వాడు తెలుసుకొని చెప్తున్నాడా తెలియక చెప్తున్నాడా ఇది శూన్యం అని తెలిసే కదా చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు నేను చెప్తున్నా నువ్వు ఉన్నావా పో అయితే ఫైనా ఆయన ముందు నిలబడే ప్రశ్నే లేదు తర్కం ఏదైనా ఓడిపోతే ఆయన దగ్గరే ఓడిపోదు ఇంకెక్కడ ఓడిపోదు సరేనా తర్కానికి అవధి సాక్షి ఆయనే అందువల్ల నువ్వు ఏదైతే శూన్యం అంటున్నావో నువ్వు ఉండేటప్పుడు శూన్యం ఎట్లా అవుతుంది నువ్వు కూడా లేకుండా శూన్యం అది నీకు చె అహం సద్రూపేణ సదావ అశ్మి చిద్రూపేణ సదాభామి నేను ఎప్పుడు జ్ఞానపూరితంగా ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనుకుంటూ ఉన్నావు కానీ నువ్వు పోవాలని నువ్వు అనుకోవడం లేదు కనుక శూన్యం అనే ప్రశ్న లేదు శూన్యం అనేది సుషుప్తి ఆ సుషుప్తిని ఏదైతే ప్రకాశింపజేస్తూ అది చైతన్యం జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఉండి చూడండి తమాషా వీటిల్లోనే గనక ఉంటే దానికి అతీతంగా గనక లేకపోతే వీటి అనుభవం కలగదు మళ్ళీ అందువల్ల వీటిల్లో ఉంది ఎందుకని జాగ్రత్తలో ఉండేవాడు స్వప్నంలో లేడు స్వప్నంలో ఉండేవాడు సుక్షిప్తుల లేడు కానీ నేను మూడిట్లో ఉన్నాను గనక ఇంట్లో అనుభవాలు ఆఫీసుల అనుభవాలు సినిమా అనుభవాలు నా కలుగుతున్న కారణం ఏంటి తెలుసా అది నేను వేరే ఇది వేరై అది వేరైతే దేని అనుభవాలు దానికే ఉండదు ఏ కంపార్ట్మెంట్ అదే కాని కాదట్లా వాటన్నిట్లో నేనున్నాను గనక సుషిప్తుల నేనున్నా జాగ్రత్తలో నేనున్నా స్వప్నంలో నేనున్నాను గనకని సూత్రి మణిగణాయు కాబట్టి మనులలో దారంలాగా అన్నిట్లో నేనే ఉన్నాను గనక చక్కగా నాకు అన్ని తెలుస్తున్నాయి అన్ని అనుభవాలు నాకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి నేను ఉన్నాను ఎక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తిలో జాగ్రత్త నేనే స్వప్నం నేనే సుషుప్తి నేనే నేను సుషుప్తి కాదు నేను జాగ్రత్త కాదు ఇది అవస్థాతర ప్రక్రియ ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ ఏమవుతుందో తెలుసా ఈ జగత్ ఏంటని జగత్తు కూడా నేనే కానీ నేను జగత్తు కాదు అక్కడ తమాష కాబట్టి ఎప్పుడైతే అనంతం ఉందో ఇదే కాదు జగత్తు కూడా ఇంక్లూడెడ్ కాబట్టి జగత్తు కూడా నేనే ఇదం జగత్ సర్వం బ్రహ్మ ఏవా కాబట్టి బ్రహ్మమే సర్వమైనప్పుడు ఆ బ్రహ్మం బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతమైనప్పుడు అదే నేనైనప్పుడు ఈ జగత్ కూడా నేనే కానీ నేను జగత్తు కాదు ఎందుకో తెలుసా జగత్తు ఉంది నేను ఉన్నాను జగత్తు పోతుంది నేను ఉంటాను క్లియర్ స్వప్నం ఉంది నేను ఉన్నాను స్వప్నం లేదు నేను ఉన్నాను విశ్వ ఉంది నేనున్నాను జాగ్రత్త ఉంది నేనున్నాను జాగ్రత్త లేదు నేనున్నాను సుషుప్తి ఉంది నేనున్నాను సుషుప్తి లేదు నేనున్నాను కనుక నేను ఉండడం వల్ల అవన్నీ ఉన్నాయి అవి లేకపోయినా నేను ఉంటాను కుండల మట్టి ఉన్నట్టుగా దిస్ ఇస్ ట్రూత్ ఇది అవస్థాత్రయ ప్రక్రియలు కనుక ఇవన్నీ ఉండినా ఆ అనంతమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో దానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం లేదు అనేది ఇక్కడ నిర్ధారణ అయిపోతూ ఉంది ఓకే జాగ్రత్త స్వప్న సుషుప్తి క్లియర్ కదా నెక్స్ట్ ఇప్పుడు నిద్రపోయాడు అనుకోండి సకలే విలీని సుషుప్తి కాలే సకలే విలీని ఇక అక్కడి నుంచి లేవలేదు అనుకోండి అప్పుడేం చేయాలి లేస్తాం మీకు మొన్నొక్క రెండో రోజో మూడో రోజో ఈవినింగ్ క్లాస్ ఒక మాట ఉన్నాను ఎవరే మనం ఏ ధైర్యంతో నిద్రపోతాం ఎందుకని నిద్రపోయిన వాళ్ళు డైరెక్ట్గా అటు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా మళ్ళీ రాకుండా అందుకని అంటే నిద్రలోనే పోయినాడండి మంచి యాక్టర్ నిద్రలో పోయినాడండి మంచి యాక్టర్ అండి నిద్రలో పోయాడు అండి పార్లమెంటేరియన్ అంటాం ఏది లేదు నిద్రలో పోయా నిద్రలో పోయాడు అని తెలిసేటప్పుడు తెలిసి ఎవడు నిద్రపోతాడు ఇంక ఇప్పుడు కొంత నిద్రలో పోతున్నారని తెలిస్తే మనం ఎందుకు నిద్రపోతాం కానీ మనకు తెలుసు లేస్తామని అందువల్ల ఉపన్యాసం మధ్యలో కూడా కావాలంటే నిద్రపోతాం ఇది లేస్తాం ఏమైనా ఇంకొక యజ్ఞం ది పాయింట్ మరి ఎవరు లేపుతున్నారు అన్నప్పుడు భార్య లేపుతుంది మరొకరు లేపుతున్నారంటే వాళ్ళని ఎవరు లేపుతున్నారని నేను క్వశ్చన్ వేశాను మొన్న అక్కడ మీకు ఒక తమాషకు ఒక మాట ఉన్నాను ఎవరో లేపడం లేదు అది కాదు పొయిటిక్ గా ఫీల్ అయ్యారేమో మీరు నువ్వు భగవంతుడు లేబుతున్నాడు ఆయన నిద్రపుచ్చేది ఆయనే ఎందుకంటే ఇంత ప్రపంచం ఏదైతే ఉందో దీనికి ఒకే దుప్పటి కప్పేస్తాడు మొట్టమొదట దుప్పటి కప్పకపోతే నిద్ర రాదు వెలుగు వెలుగుతూ ఉంటే సూర్యుడు పక్కన ఉంటే నిద్ర రాదు అందువల్ల చీకటి కావాలి అందుకని నువ్వు చీకటి దుప్పటిని యావత్ ప్రపంచంలో కప్పేసిన తర్వాత ప్లీజ్ ఆ తర్వాత మనం నిద్రపోతాం ముందు ప్రిపేర్ చేస్తాడు గ్రౌండ్ ఆ తర్వాత మనం నిద్రపుచ్చుతాడు భగవంతుడు అన్నది చూసారా అది ఆయనే నిద్రపుచ్చుతాడు గనక ఆయనే నిద్ర లేపుతాడననే ఇదిగో ఇది కారణం ఎందుకంటే ఈవినింగ్ క్లాసులో అట్లాగే పోవాలి మార్నింగ్ క్లాసులో ఇది డీప్ సబ్జెక్ట్ కనుక ఆత్మతత్వం మీద రావాలి ఇప్పుడు వస్తుందో చూడండి అది ఏమిటో తెలుసా పునశ్చన్మాంతర కర్మయోగా సయవ జీవ స్వపితి ప్రబుద్ధ ే క్రీడతి జీవ తుజా సకలం విచిత్ర ఆధారమ్ ఆనందం అఖండబోధం ఎస్ లయం యాతిర్రయ పునఛా అగైన్ పునః అగైన్ మళ్లీ కాబట్టి జాగ్రత్తలో ఉండి జాగ్రత్త అనుభవాన్ని గడించి సుఖదు అనుభవించి ఇతడే వెళ్లిన తరువాత ఒకవేళ నిద్రపోతాడు ఫస్ట్ చూడండి ఇది కూడా కొందరు జాగ్రత్త స్వప్న సుషుప్తి అంటాం గనక అయ్యా మేలుకొని ఉండేటప్పుడు జాగ్రత్తలు ఆ తర్వాత నిద్రపోయిన తర్వాత స్వప్నంలో పోతాడు స్వప్నంలో నుంచి సుషుప్తిలో పోతాడు ఎందుకంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేది ఆడరు గనక మనం పలికేటప్పుడు కానీ అట్లా జరగనే జరగదు పడుకోగానే మనిషి స్వప్నానికి పోలేడు నీ కెన్ అట్ ఎంటు దీమ్ పడుకోగానే మనిషి నిద్రపోతాడు అర్థం అవుతుంది పడుకోగానే నిద్రపోతాడు నిద్రలో నుండి మేలుకుంటే మేలుకోవచ్చు స్వప్నంలో పోతే పోవచ్చు జంక్షన్ అది నిద్ర ప్లీజ్ అంతేగాని ఇప్పుడు మనం పడుకుంటానే వెంటనే కల్లోకి పోయి కల్లో నుంచి అటు పోలేడు ఎప్పుడైతే అలిసిపోతాడో మనిషి నిద్రపోతాడు నిద్రపోయిన తర్వాత మేలుకుంటాడు చూచారా పూర్ణంగా కనుక మేలుకున్నాడు అంటే జాగ్రత్త సగం మేలుకున్నాడు అంటే స్వప్నం అందువల్ల స్వప్నానికి ఒక పేరుంది శాస్త్రంలో అర్థ వికాస అనేది టెక్నికల్ టర్మ్ స్వప్నానికి అర్థ అంటే సగం మేల్కుంటాడు పూర్ణంగా మేలుకున్నాడు అనుకుంటే జాగ్రత్త కనపడిపోద్ది అట్లా మేలుకొని మేలుకొన్నట్టుగా మేలుకుంటాడు ఇది అర్థ ఇది స్వప్నం కనుక జాగ్రత్త నుంచి డైరెక్ట్ గా స్లీప్లోకి వెళ్ళాలి నిద్రలోకి వెళ్ళాలి నిద్ర నుండి స్వప్నానికి రావాలి మళ్ళీ స్వప్నం కంటున్నాడు స్వామిజీ తర్వాత ఎట్లా వస్తాడు అటున పోవచ్చు అది తమాషా జాగ్రత్త నుండి మాత్రం డైరెక్ట్ గా నిద్రలోకే పోవాలి నిద్ర నుండి స్వప్నానికి రావచ్చు జాగ్రత్తకి రావచ్చు అట్లాగే స్వప్నం నుండి మేలుకోవచ్చు లేదా మళ్లీ నిద్రపోయి ఎందుకంటే స్వప్నం అలిసిపోయి ఆ డ్రీమ్ ఉందో అది కనుక లైట్ డ్రీమ్ అయితే మేలుకోవచ్చు అది కనుక కొద్దిగా స్ట్రాంగ్ గా మళ్ళీ అక్కడ అలిసిపోయి ఎందుకని ఆ స్వప్నాన్ని రుచేది కూడా ఈ మనసే కనుక ఏ మనసు అయితే ప్రపంచంలో తిరుగుతూ ఉంటే ఇక్కడ అలసిపోతుందో ఇదే స్వప్నంలో కూడా అలసిపోతుంది కనుక ఆ స్వప్నంలో రకరకాలైన కర్మలు చేసి మళ్ళీ అలసిపోతే మళ్ళీ పోవచ్చు బ్యాక్ మళ్ళీ అక్కడి నుంచి స్వప్నానికి రావచ్చు లేదా స్వప్నం డెప్త్ అట్లుంటే లేదా అక్కడి నుంచి మేలుకోవచ్చు ఇది కనుక పునః జన్మాంతర కర్మయోగాత్ దిస్ ఈజ్ ద బ్యూటింగ్ దిస్ ఈస్ ద్యూర్టీ ఎంటో దిశ నియతి మళ్ళీ ఇక్కడ కర్మఫలాలు అన్ని వచ్చేసాయి ఇక్కడ నిద్రపోయిన వాడు డెఫినెట్ గా లేస్తాడు స్వామిజీ అట్లాగే పోతే అది కూడా లేవడమే లెక్క ఇంకొక బాడీలో నిద్రపోయినవాడు ఏదో సాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారం జ్ఞానం అయిపోతే తప్ప ఆత్మజ్ఞానం కలిగితే తప్ప లేకపోతే ఈ దేహంలో లేసి ఇక్కడ లేస్తాడు లేకపోతే అక్కడ లేస్తాడు అందువల్లే మన ముందు చెయ్యి చూసుకో ఈ చెయ్యను ఆ చెయ్యోను క్రాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యత్తు గోవింద ప్రభాతే కరదర్శనం నాయన నిద్ర లేవగానే చేయి చూసుకొని సరే దీనికి వేరే వ్యాఖ్యానాలు మేము చెప్తామనుకోండి ఈ చేతి ద్వారా ఏ మంచి చేయాలి అదంతా వేరు అది సాధన అసలు యాక్చువల్గా ఏంటంటే మగవాడు ఆడవాళ్ళగా పుట్టవచ్చు ఆడవాడు మగవాళ్ళుగా పుట్టచ్చు ఎటు సరేనా ఇప్పుడు ఇంట్లో ఉంటది భార్య భర్త భర్త కష్టపడతా ఉంటాడు భార్య హ్యాపీగా ఉంటాదనుకోండి ఒక దశలో అతనికి ఒక తాట వచ్చేస్తాయి డీప్ గా అసలు నేనే భార్య అయ్యి బాగుండేది ఆవిడలాగా నేను హాయిగా ఉండరు ఇటువంటి భర్తలు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి ఆలోచన వచ్చిందనుకోండి ఈ ఆలోచనే రోజు నడిచింది అనుకోండి ఆ తర్వాత పుడతాడు అంతే అమ్మాయిగా పుడతాడు అంతే గాజులు దొరుకుకొని పుడతాడు అందువల్ల ఆ చేతులు వేరు ఈ చేతులు వేరు గనక ఒక రాత్రి నిద్రపోయాం కదా లేస్తే కరెక్ట్ ఏ చేతులు చూసుకుంటే ఎందుకని మామూలుగా ఉన్నాయో గాజులు ఉన్నాయా మామూలుగా ఉంటే ఈ జన్మలో లేచామని అర్థం గాజులు ఉంటే తర్వాత అందువల్ల ఆ పడుకున్నవాడు లేస్తాడు లేచి తీరుతాడు సార్ పోయినా కూడాను అది నేను చెప్పేది ప్రాణం పోయినా ఈ దేహంలో లేవకపోవచ్చేమో కానీ ఇంకో దేహంలో లేస్తాడు అది ఏ దేహం కావచ్చు ఏ ప్రదేశం అయినా కావచ్చు ఏ కాలంలో కావచ్చు కనుక పునశ్శ జన్మాంతర కర్మయోగాత్ కర్మయోగాత్ కర్మయోగం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏవనింగ్ అది కాదు యోగాత్ అంటే సంబంధ కర్మ సంబంధ కర్మ సంబంధ జన్మాంతర కర్మ సంబంధ ఓ అనేక జన్మల్లో ఏ కర్మలైతే మనం చేస్తున్నామో ఆ కర్మ సంబంధం లేపుతుంది నిద్ర ఇంకేదో కాదని లేపేది ఎందుకు శరీరం కరోతి సర్వం కనెక్షన్ ఈ శరీరం ద్వారా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి గనక లేపుతుంది రాముడిని కూడా అట్లాగే లేపాడు కదా రాముని కూడా ఎట్లా కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ఠ రామ లే సుప్రభాతం కౌసల్యా సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహనికం అది నువ్వు చేయవలసిన పనులు ఉండయి కాబట్టి లే రామా అని విశ్వామిత్రుడు లేపాడు రామచంద్రమూర్తిని కాబట్టి చేయవలసింది ఉంది గనక నేను అర్థమవుతుంది ఈ జన్మలో మనం చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి గనక అలిసిపోయి మనం నిద్రపోయినా మన జన్మాంతర కర్మ సంబంధాలు ఏవైతే ఉన్నాయో మనం అనుభవించవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ భోక్తృత్వం ఉంది గనక కర్తృత్వం ఉంది గనక డెఫినెట్ లేచి తీరతాం అవే లేపుతాయి ఆ వాసనలే లేపుతాయి ఇంకేమి లేదు జన్మాంతర వాసనలే నిద్ర లేపుతాయి ఇది మనం ప్రాక్టికల్ గా కూడా చూడవచ్చు ఇప్పుడు రోజు పడుకుంటాడని కూడా ఒక వ్యక్తి రాత్రి పది గంటలు పడుకొని ఉదయం ఐదు గంటలకు లేస్తాడు అనుకోండి రోజు అట్లాగే ఉంటుంది కానీ ఈ రోజు పరిస్థితి వేరు రే మార్నింగ్ అతను చెన్నైకి వెళ్ళాలి చెన్నైకేమో త్రీ ఓ క్లాక్ ట్రైన్ ఇతను ఫైవ్కి లేస్తే లాభం లేదు ఆ ట్రైన్కి కనుకపోతే చాలా నష్టపోతాడు కొన్ని లక్షలు పోది ఆ ట్రైన్కి పోతేనే కొన్ని లక్షలు వస్తుంది అందుకని ఏం చేస్తాడో తెలుసా అలారం పెట్టుకుంటాడు నేను టూ థర్టీకి అలారం పెట్టుకుంటాను లేచి వెంట నాకు ఫిఫ్టీన్ మినిట్స్ చాలు పక్కనే ఉంది స్టేషన్ వెళ్ళిపోతాను ఓకే త్రీ ఓ క్లాక్ కానీ తమాషా ఏంటి తెలుసు అన్ని తొమ్మిది గంటల్లో పడుకుంటాడు మీరు చూడండి అందరు అనుభవంలో ఉంటుంది అలారం మోగుద్దు కదా అదే మనిషి కాదు కదా మోకుని ఉండడానికి మోగుతుంది దానికేం ఫ్రీ వీల్ ఏమి లేదు ఓసారి పెట్టేసిన తర్వాత మోగుతుంది సెల్స్ కనుకుంటే కానీ తమాషా ఏంటంటే తొమ్మిదికి పడుకున్నవాడు పదిన్నరకు లేస్తాడు మళ్ళీ ఎందుకంటే అది కొట్టకపోయింది పది లక్షలు బాధితే మళ్ళీ ఓహో పదిన్నరే కదా పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర ఒకటిన్నర ఇంక ఫోర్ అవర్సా హాఫ్ అవర్ క్లాస్ మళ్ళీ మళ్ళీ చూస్తా అరగంటేనా అయింది మళ్ళీ వడుకు ఇదే పని చూడండి కావాలండి ఇది మన అందరు అనుభవంలో ఉందా లేదా ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ క్లాస్లో ఉంటుంది ఇదంతా చాలా అందరు అనుభవంలో ఉంటది మార్నింగ్ క్లాస్ లో ఒక మన కనుక అలవాటు లేకుండా పోతే లేవడం పడుకోవడం లేవడం పడుకోవడం లేవడం పడుకోవడం తెలుసు మనం ఎవరిని నమ్మలేము మనుషులే నమ్మలేం అలారా నమ్ముతాం చాలా అలార్మింగ్ గా ఉంటది పరిస్థితి అందువల్ల జస్ట్ లేదు అందుకని ఎప్పుడైతే అలా వెళ్ళాలి లేవాలి అని మన మనసులో ఉందో అదే మనల్ని లేపుతో ఉంది ఆ వాసనే మనల్ని లేపుతో ఉంది ఇది మన జీవితంలో నిత్య జీవితంలో మనకు అర్థమవుతుంది కాబట్టి జన్మాంతర కర్మ సంబంధాలు ఉన్నాయో అనేక జన్మల్లో మనం చేసినటువంటి కర్మలు తత్సంబంధమైనటువంటి ఫలితాలు అవి చేయవలసినటువంటి పనులు ఈ రోజు మార్నింగ్ ఫైవ్ ఓ నేను ఎవరన్నా కలుసుకోవాలనుంటే ఫోర్ కి మెలకు వచ్చేస్తాను కొత్త వ్యక్తి దిగుతూ ఉంటాయి అతనికి నాకు ఏదో కర్మ సంబంధం ఉంటే ఇవన్నీ కూడాను మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు నిగూఢమైన విషయాలు కారణం వీటి వెనక చట్టాలున్నాయి ధర్మాలున్నాయి ఇవన్నీ విశ్వేశ్వరుని చేతిలో విశ్వని చేతలో ఉన్నాయి అందువల్ల జన్మాంతర కర్మ యుగాత్ కర్మ సంబంధ స ఏవ జీవహ ఎవడైతే నిద్రపోయాడో వాడే స్వపితి స్వపితి అంటే డ్రీం స్వపితి అనేది డ్రీం ప్రబుద్ధ మేల్కోవడం ఎవడైతే సకలే విలీని సుషిప్తులకు వెళ్ళిపోయాడు కాదు ఇప్పుడు వాడు పునః మళ్లీ లేస్తాడు ఎట్లా లేస్తాడండి అక్కడి నుంచి డ్రీమ్ కన్నా రావచ్చు అక్కడి నుంచి జాగ్రత్త కన్నా అది స్వపితి ప్రబుద్ధహ ప్రబుద్ధహ మేల్కోవడం పూర్ణంగా స్వపితి లేదా నిద్రలో నుండి స్వప్రానికి రావడం ఇది ఎలా జరుగుతుంది పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయవ జీవ స్వపితి ప్రబుద్ధహ కాబట్టి మేలుకుంటాడు ఈ విధంగా పురత్రయే క్రీడతి యచ్చ జీవహది మూడు మూడు ఊర్లలో తిరుగుతూ ఉంటాడు పురం పురం అంటే సిటీ సరేనా అందువల్ల త్రిపురారి త్రిపురారి పరమశివుడు ఆ పురత్రయే క్రీడతి సరేనా కాబట్టి మూడు పురాల్ని శివానందర రాశాను అవన్నీ కూడా కనుక వాటిని లేకుండా చేశాడు గనక దగ్ధం చేశాడు గనక ఆయన త్రిపురారి ఇది త్రిపుర రహస్యం ్యూటిఫుల్ బుక్ త్రిపురా రహస్యం ఈ మూడు పురాలకు సంబంధించింది అవస్థాత్రయం త్రిపురా రహస్యం ఆ త్రిపురా రహస్యం నీవే అదేదో అది చిదంబర రహస్యం లాగా తీరా తెలుసుకుంటే ఆ త్రిపుర రహస్యం ఏంటి నీవే ఎవడైతే జాగ్రత్తలో ఉన్నాడో వాడే స్వప్నంలో ఉన్నాడు ఎవడైతే స్వప్నంలో ఉన్నాడో వాడే సుషుప్తిలో ఉన్నాడు గనక పురత్ర ఏ క్రీడ జీవహ ఉదయాన్నే లేస్తాడు అక్కడి నుంచి ఇదిగో ఈ ఒక పురంలో ఉంటాడు మళ్ళీ ఇంకొక పురంకి వస్తాడు సిటీ ఇంకో సిటీలో పోతాడు అసలు ఆల్రెడీ ఓ సిటీలో ఉన్నాడు అది తమాషా అవన్నీ లేకున్నా కూడాను ఇది భగవద్గీత నవద్వారే పురే దేహి నవద్వారే పురే తొమ్మిది రంధ్రాలు కలిగినటువంటి పురం అంటే నైన్ గేట్స్ ఉన్నాయి బులాయక్ కాలేజ్ గేట్ దాని దీనికి నైన్ గేట్స్ నవరంధ్రాలు ఈ నవరంధ్రాలు నైన్ గేట్స్ వీటిల్లో ఇది ఒక పురం ఈ పురానికి తొమ్మిది ద్వారాలు తొమ్మిది ద్వారాలు కలిగినటువంటి పురంలో జీవుడు వసిస్తూ ఉన్నాడు అర్జున కాబట్టి ఇది మళ్ళీ మూడు పురాల్లో తిరుగుతూ ఉంది ఈ దేహం కాబట్టి జాగ్రత్త అనేది ఒక పురం ఒక ఊరు స్వప్నం అనేది ఒక ఊరు సుషుప్త అనేది ఒకరు ఊరు పురత్రయే క్రీడత ఎస్య జీవ తు జాతం సకలం విచిత్రం అది ఆడ ఈ మూడింటిలో తిరుగుతూ ఉన్నాడో వాడి నుంచే సమస్తం పుట్టుకొస్తా ఉంది అది తమాష కాబట్టి నేనున్నాను నా నుండి సుషుప్తి సుషుప్తి నుంచి మళ్ళీ నేను ఇక్కడికి వస్తున్నా ఈ ప్రపంచంలోకి సకలం విచిత్రం విచిత్రం అంటే ఇక్కడ ద్వైత ప్రపంచం ఏదైతే తెలుస్తున్నదో నువ్వు వేరు నేను వేరు అనేటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే తెలుస్తున్నదో ఇదంతా కూడా అక్కడి నుంచే పుట్టుకొస్తూ అది ఉండడం వల్లనే ఏ అల సముద్రం నుండే ఏ పాత్ర మట్టి నుండే మట్టి పాత్రలు అంతే తతస్థు సకలం విచిత్రం విచిత్రం అయితే ఈ మూడిటికి ఆధారం ఏంటి ఆధారం అతి తమ ఆధారం सुषुपति स्वप्ना जाग्रत की आधार स्वप्न सुषुपति की जाग्रत की आधार जाग्रत दाखी दी आधार काम प्लाटाम लेनी అది అదే ఇది ఇదే ఇది ఇదే ఎందుకని జాగ్రత్తను చూచేటప్పుడు మనసు ఉంది ఇదే మనసు స్వప్నంలో ఉంది కానీ జాగ్రత్తను చూసేటప్పుడు మనసే కాదు ఇంద్రియాలు కూడా ఎరుకలో ఉన్నాయి దేహం కూడా ఎరుకలో ఉంది కానీ స్వప్నంలో దేహము ఇంద్రియాలు ఎరుకలో లేవు మనసు ఉంది కాబట్టి ఇది వేరు అది వేరు కాబట్టి మనసు అయితే ఉంది ఆ మనసుతో ఎక్కడైతే నేను తిరుగుతూ ఉన్నానో ఆ దేహం వేరే దేహం ఎందుకని ఇది నిద్రపోతా ఉంది కళలో ఏ కళ్ళతో నేను చూస్తున్నానో ఆ కళ్ళు ఈ దేహానికి సంబంధించినవి కావు ఆ దేహానికి సంబంధించినవి కాబట్టి ఇది స్థూల శరీరం అది సూక్ష్మ శరీరం దీనికి అజ్ఞానం కారణం గనక సుశుక్తిని కారణ శరీరం అన్నాడు స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరేక్త అతీత అదే ఈ మూడింటిని నేను తెలుసుకుంటూ ఉన్నాను అవి నాకన్నా వేరుగా లేవు కానీ నేను మాత్రం వాటికన్నా వేరుగా ఉన్నాను నేను ఉంటేనే అవి ఉంటాయి అవి లేకపోయినా నేను ఉంటాను ఎందుకని నేను కారణం గనక కార్యకారణ సంబంధంలో నిన్న ఎట్లాగైతే తెలుసుకున్నామో కార్యం ఉంది అంటే కారణం ఉండాలి కార్యం లేకపోయినా కారణం ఉంటుంది ఈ కారణం ఏదో అది ఆధారం ఆధారం మిగతావి ఆధేయం అది పదాలు ఆధారం ఆధేయం ఏదైతే వీటన్నిటికీ ఆధారం అయ్యిందో అది ఆధారం ఆధేయం ఆధారం ఆధేయం ఏదైనా అట్లాగే ఉంటది ఇప్పుడు మనం ఉన్నాం అయ్యా ఇదిగో ఈ వాచ్య నా చేతిలో పట్టుకున్నాను వాచని నా చేతిలో పట్టుకున్నాను వాచి ఆధేయమా లేక ఆధారమా వాచి ఆధేయమా లేక ఆధారమా వాచి ఆధేయం ఎందుకని నా చేతి మీద ఇది ఆధారం నా దేహం ఆధారమా ఆధేయమా వాచ్న్నంత వరకు నా దేహం ఆధారం ఎందుకని ఇది ఆధేయం అయింది కనుక ఇప్పుడు నా దేహం ఆధేయం ప్లాట్ఫారం ఆధారం ప్లాట్ఫారం ఆధేయం భూమి ఆధారం భూమి ఆధేయం జలం ఆధారం జలం ఆధేయం అగ్ని ఆధారం अग्नि आधेय आधेय आकाश आधेय नाशं सूक्ष्मतर नैनु सूक्षा सूक्ष्मतर अच्छा आकाशादे अभी కారణత్వాత్ సర్వకారణత్వాత్ కాబట్టి ఆకాశానికి కూడా నేను కారణమై ఉన్నా ఎందుకని తత ఆకాశ సంభూత నా నుండి ఆకాశం పుట్టుకొచ్చింది ఇది ఇప్పుడు చూసారా కాబట్టి అన్నిటికీ ఏదైతే ఆధారంగా ఉందో తనకు మరొక ఆధారం లేకుండా ఉందో అది పాయింట్ అన్నిటికీ ఏదైతే ఆధారంగా ఉందో ఇట్లా అర్థం చేసుకుంటూ పోవాలి ఆత్మతత్వాన్ని అన్నిటికీ తాను ఆధారం అయి తనకు మరొక ఆధారంగా లేని గనక నిరాధారం ఇది ఆధారం ఆధారం ఆనందం అఖండ బోధం అఖండ బోధం బోధం అంటే చైతన్యం జ్ఞానం అఖండ బోధం అఖండ బోధం ఖండము అంటే బ్రేక్ అవడం అఖండం అన్బ్రోకన్ ప్లీజ్ ఎందుకో తెలుసా అఖండం అని ఎప్పుడైతే అన్నామో అవిభాజ్యం విభజించడానికి అవకాశం లేనే లేదు ఇప్పుడు చూడండి జాగ్రత్త అఖండం కాదు అవునా ఎందుకని జాగ్రత్త కన్నా వేరుగా స్వప్నం ఉంది స్వప్నం వేరు కాదు ఎందుకని ఇది మన కాదు అఖండం కాదు ఎందుకని స్వప్నం కన్నా వేరుగా సుషుప్తుంది సుషుప్తి అఖండం కాదు ఎందుకని సుషుప్తి వేరుగా జాగ్రత్త స్వప్నాలు ఉన్నాయి కానీ ఈ మూడిట్లో ఏదైతే ఉందో యహ విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడింటిని కూడాను పురత్రయే క్రీడత చేస్తే జీవహ ఈ మూడిట్లో ఎవడైతే తిరుగుతూ ఉన్నాడో వాడు మాత్రం దీనికి అఖండంగా ఉన్నాడు దాంట్లో ఉన్నాడు దీంట్లో ఉన్నాడు దాంట్లో ఉన్నాడు గనకనే అనుభవాలు చెప్తూ ఉన్నాడు జాగ్రత్త అనుభవాలు చెప్తాడు స్వప్న అనుభవాలు చెప్తాడు సుషుప్తలో ఏమి తెలియదు కూడా చెప్తాడు ఎందుకంటే అన్ని చోట్ల ఉన్నాడు గనక లేనివాడు చెప్పేందుకు అవకాశం లేదు ఎవడు అనుభవిస్తాడో వాడే చెప్పాలి అనుభవించేటువంటిది ఎవడు జీవహ మూడిట్లో ఉన్నాడు అర్థం అవుతుంది కనుక అఖండ బోధం అఖండ బోధం అది ఉంటే దాన్ని తెలుసుకుంటున్నాడు ఇది ఉంటే దీన్ని తెలుసుకుంటున్నాడు ఏది లేకపోతే ఏది లేదనే దాన్ని తెలుసుకుంటున్నాడు ఈ మూడు లేకపోతే తాను ప్రజ్ఞానం ఈరితం తీరితం కేవలం ప్రజ్ఞానఘన స్వరూపంగా తానే ఉన్నాడు ఆధారం ఆనందం అఖండ బోధం ఎస్మిన్ లయం యాతి పురత్రమర్షి చూసిరా ఈ మూడిట్లో ఎవడైతే ఉన్నాడో పురత్రయంలో ఎవడైతే తిరుగుతూ ఉన్నాడో ఈ పురత్రయం వాడిలో లయించిపోతుంది వాడిలో లయించిపోతా కాబట్టి సుషుప్తిలో లయించిపోయింది సమస్తం సకలే విలీనే ఆ సకలే అంటే ఏమిటి జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్ని కూడాను విలీనమైపోయినాయి ఎవరిలో విలీనమైన ఎవరిలో విలీనమైన ఏదైతే అఖండ బోధంగా ఉందో అతనిలోనే విలీనమైన అది ఎవరు అది చైతన్యం అన్నింటిలో ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ఉన్నట్టుగా లేనప్పుడు లేనట్టు ఏదైతే తెలుసుకుంటూ ఉందో అది ఎప్పుడు ఉంది కనుక అనంతమైంది అనంతమైన దానిలో విలీనమైపోయినాయి తస్మాత్ ప్రాణ మనహ సర్వేంద్రియాణి సంవాయు జ్యోతి ఆపహ పృథివీ విశ్వధారి ఏతస్మాత్యతేరీ ఇంపార్టెంట్ ఎక్కడైతే సమస్తం లయించిపోయిందో పురత్రే యాతి ఎస్ లయం యాతి పురత్రస్మిన్ ఎస్మిన్ వస్తుని ఆత్మని అది ఎస్మిన్ లయం యాతి పురత్రయం ఎస్మిన్ ఎస్మిన్ వస్తుని ఆ ఆత్మలో ఇవన్నీ కూడా లయించిపోయినాయి ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకురావాలవి ఏతస్మాత్ అస్మాత్ దాని నుంచే పుట్టుకొని ఏం పుట్టుకొని వస్తున్నాయి ప్రాణ తమషదు ప్రాణ ప్రాణం అందువల్ల దేహం కాదు మనహ మనస్సు తెలుసుకుంటూ ఉంది సర్వ ఇంద్రియాణ సమస్తమైనటువంటి ఇంద్రియాలు కాబట్టి ప్రాణం ఉంది కనుక దేహం నడుస్తుంది కాబట్టి మనసు కూడా చెల్లిస్తూ ఉంది మనసు ఉంది కనుక ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటా ఉంది ఇది ప్రపంచం ఇంకా తర్వాత చూడండి ఇది మన శరీరానికి సంబంధించింది ఓకే వేష్ఠి ఇప్పుడు సమిష్ఠి ఏ విశ్వాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు వ్యక్తివి అదేమిటో తెలుసా ఖం ఖం ఆకాశం ఖం వాయు ఆకాశాద్ అగ్ని వాయు రగ్ని ఆపహ పృథి విశ్వశధారి కాబట్టి ఈ విశ్వాన్ని ధరించేటువంటి పృథివి కాబట్టి పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి విశ్వశ్య ధారిణి కాబట్టి ఈ సమస్తాన్ని ఈ విశ్వాన్ని వివిధ ప్రత్యయ గమ్యం అనేక రూపాలు అనేక వస్తువులు ఉండేటువంటి ఈ విశ్వాన్ని ధరించే ధరించేటువంటి పృథివి ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ జగత్తు ఏ తస్మాత్ మరి నేను ఏతస్మాత్ జాయతే అర్థంతుంది ఇప్పుడు ఎక్కడ లయించాయి అక్కడి నుంచే వస్తున్నాయి జగత్తు అక్కడి నుంచే వస్తుంది నేను అక్కడి నుంచే వస్తూ ఉన్నా కాబట్టి నేను రాత్రి నిద్రపోయి ఉదయాన్నే మేల్కుంటూ ఉన్నా ప్రళయంలో జగత్ విలీనమైపోయి మళ్ళీ సృష్టిలో వస్తా ఉన్నా ప్రళయమైన తర్వాత సృష్టి జరిగిందంటే ఏతస్మాత్ జాయతే నేను నిద్రపోయిన తర్వాత సకలే విలీనం మళ్లీ మేల్కుంటున్నానంటే ఏతస్మాత్తు జాయతే క్లియర్ ఇది ఫేమస్ మంత్ర ఇన్ తైత్రేయోపనిషత్వా బ్యూటిఫుల్ మంత్రుమా భూత జాతాన్ని జీవంతి ప్రయంత్యంవిశంది ఇమాని భూతాన్ని జాయంతే దేని నుండి సమస్తమైనటువంటి ప్రాణులు వచ్చాయో ఏనా జాతాన్ని జీవంతి అలా వచ్చిన తర్వాత ఇందులో అయితే ఉన్నాయో ప్రయంత అభిషంబిషంతి చివరిగా దేంట్లైతే విలీనమైపోతున్నదో తద్జిజ్ఞాస స్వ తత్ విజిజ్ఞాస స్వ తత్ బ్రహ్మేతి అది బ్రహ్మ అని తెలుసుకోవాలి అది బ్రహ్మ తెలుసుకోవాలి అదే బ్రహ్మ తెలుసుకోవాలి కాబట్టి దేని నుండి అయితే సమస్తం వస్తు అదే సత్యం జ్ఞానం అన్నంతం బ్రహ్మ దాని నుండే సమస్తం వస్తుంది ఏది ఈ జగత్ అంతా నేను దాని నుండే వస్తున్నా దాని నుండి వచ్చినటువంటి జగత్ కాని దాని నుండి వచ్చినటువంటి నేను గాని అది కారణమైతే మేము కార్యమైనప్పుడు సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ అది కారణం ఇది కార్యం కార్యం కారణం కన్నా వేరుగా ఉండలేదు గనక మట్టి పాత్రలు మట్టి కన్నా వేరుగా ఉండలేవు గనక ఈ సమస్తమైనటువంటి జగత్ పరమేశ్వరుడే విశ్వం సర్వం ఇదం విశ్వం సర్వం బ్రహ్మయేవ ఆత్మయేవ ఇదం సర్వం మరి ఆత్మెవరు ఆత్మ కూడా అదే కాబట్టి ఆత్మే జగత్ జగత్తే ఆత్మ ఆ ఆత్మే పరమాత్మ మమాత్మ సర్వభూతాత్మ క్లియర్ కనుక ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయ్యా నిజమే ఏ జగత్ అయితే ఉందో ఏ పరమేశ్వరుడు అయితే ఉన్నాడో యత్పర బ్రహ్మ సర్వాత్మా విశ్వయనం మహత్ సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమే తత్వ ఇమాని భూతాన్ని జాయంతే ఆ దేని నుండి అయితే సమస్తం వస్తున్నాయో ఏ తస్మాత్ బ్రహ్మ అదేంటది సర్వాత్మా అందరిలో ఉండేటువంటి ఆత్మా అదే విశ్వయతనం మహత్ ఈ విశ్వానికి ఆధారంగా ఉండేది కూడా తానే విశ్వరూపంలో ఉండేది కూడా తానే ఇది సూక్ష్మాత్ సూక్ష్మతరం ఎందుకో తెలుసా ఆకాశం సూక్ష్మం దానికంటే కూడా సూక్ష్మతరం గనక సూక్ష్మాత్ సూక్ష్మతరం కాబట్టి ఆకాశం లేకుండా పోతుంది ప్లీజ్ స్పేస్ కూడాను డెస్ట్రాయ్ అవుతుంది కాలం కూడా డెస్ట్రాయ్ అవుతుంది ఆధారమైంది ఏదో అది నశించవన్ మోడర్న్ సైన్స్ లో కూడాను టైమ్ అండ్ స్పేస్ ఏవైతే ఉన్నాయో ఇవి నశించిపోతాయి పరస్పరాధీనంగా ఉన్నాయి కనుక కాబట్టి సూక్ష్మమైనటువంటి ఆకాశం నశించచ్చేమో కానీ సూక్ష్మత్ సూక్ష్మతరం ఈ ఆకాశానికన్నా కూడా సూక్ష్మమైనటువంటిది అందువల్ల నిత్యం నిత్యం నిత్యం అనేప్పుడైతే కాలం అంటే ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా ఉండేది కాదు అన్ని కాలాలలో ఉండి కాలాతీతంగా ఉండేటువంటిది కాలం ఉంది అది ఉంది కాలం లేదు అది ఉంటుంది దేశం ఉంది అది ఉంది దేశం లేదు అది ఉంటుంది జాగ్రత్త స్వప్న సుశుప్తి ఉంది అది ఉంది జాగ్రత్త స్వప్న సుక్షప్తి లేవు అది ఉంటుంది అన్వయ వ్యతిరేకండ్ కాబట్టి సూక్ష్మాత సూక్ష్మతరం నిత్యం వచ్చేస్తుంది మహావాక్యం తత్వమేవ త్వమేవ తత్ ఆ బ్రహ్మ తత్ బ్రహ్మ తత్ అనేది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తత్ త్వమేవ అది నీవే అది అయిపోయింది త్వమేవ తుంట బ్యూటీ రెండు ఒకటే మళ్ళీ తత్ త్వమేవ అది నీవే సార్ అన్నప్పుడు ఏమనుకుంటారు తెలుసా ఓహో అది ఒకటి ఉంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నేను దానికి సంబంధించిన వాణ్ణి మళ్ళీ ద్వైతానికి విశిష్ట ద్వైతానికి దారితీస్ అది వేరుగా ఉంది అది సత్యం జ్ఞానం అనంతం నేను పరిమితు కాబట్టి నేను దానికి సంబంధించిన వాణ్ణి త్వం సమస్తండి త్వమేవ తే నువే అది అన్నప్పుడు నేను దానికి సంబంధించిన వాడిని అనుకుంటాడు అందువల్ల తత్ త్వమేవ ఫెని అది నువ్వే అర్థమవుతుంది చూడదు కాబట్టి తత్ త్వమేవ సింకేం కావాలి ఒక వెర్బ్ ఒకటే కావాలి అంతే ఓన్లీ వెర్బ్ ఈస్ నీడెడ్ కార్లేటివ్ వెర్బ్ కార్టివ్ వెర్బ్ ఈ రెండింటిని సమన్వయం చేసేటప్పుడు ఒక క్రియాపదం కావాలి అంతే కీపీ లేదు రెండు వచ్చేసాయి తత్ అర్థమవుతుంది త్వమేవ త త్వమేవ తత్ నువ్వే అది తత్ అదే నువ్వు అన్నప్పుడు ఇంక క్వశ్చన్ లేదు అది ఏదైతే ఉందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తత్ త్వమేవ అయిపోయింది ఇక నువ్వే అది కాబట్టి ఎప్పుడైతే ఈ సమస్తం యత్ పరమం బ్రహ్మ సర్వాత్మ విశ్వశ్చాయితన మహత్ సూక్ష్మాతి సూక్ష్మ తరం తత్ త్వమేవ కాబట్టి తత్ ఒకటి దొరికింది ఇప్పుడు మనకు త్వమ్ ఒకటి దొరికింది తత్ ఆ పరబ్రహ్మం త్వం నీవు నీవే అది అప్పటికి అది నువ్వు కాదనుకుంటావేమో అది కూడా నువ్వు ఎందుకంటే ఇంతకుముందు బీఈజ్ బి ఇది వచ్చింది కదా బాధ అది లేదు ఇప్పుడు ప్లీజ్ అది లేదు బాగా అర్థం చేసుకోండి అది నేనే కానీ నేను అది కాదనే క్వశ్చన్ లేదు నేనే అది అదే నేను ఎందుకని ఉన్నది నేనే అహమేవా నేహ నానాస్తికించిన రెండో వస్తువే లేదు సర్వం కలిగి బ్రహ్మ అనాలి అసి తత్వం అసి ఇది తత్వం అసి మనిషిమే పద్మూడో అధ్యాయం నుంచి పద్దెనిమిది అధ్యాయం వరకు భగవద్గీత అంత అలిసింది అతిపదం వెరపు కాబట్టి తత్ అది త్వం నీవు అసి అయి ఉన్నావు ఇంకా కాబోయేదేమీ లేదు అయ్యే ఉన్నావు కానీ అయ్యున్నాను అని నీకు తెలియదు అది తెలియకపోవడం అజ్ఞానం అజ్ఞాన నివృత్తి కోసం జ్ఞానం క్లియర్ క్లియర్ క్లియర్ కాబట్టి ఏదైతే సత్యం జ్ఞానం అనంతరం బ్రహ్మగా ఉందో అదే విశ్వ సాయంత్రం మహత్ ఏదైతే విశ్వ సాయంత్రం మహతుగా ఉందో తదు అహమేవా కాబట్టి తత్వమేవామేవ్ కాబట్టి నేనే అది అదే నేను కాబట్టి పరిమితంగా ఈ దేహంలో నేను తెలుస్తూ ఉండగా ఆత్మని నేనే నేనే నేనే అహమేవ అహమేవ అహమేవ తౌ స్వస్తి ప్రజాభ్య పరిపాలయమార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ్ కాలే వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోబరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య శా